మాలయం ో నమీ గణే శ్రుతిస్మృతిపురాణానామాలయ ప్రరుణాయ నమామి భగవత్పాదశంకరకరంద్రియేంద్రియ వివర్జిత అసక్తం సర్వృత్యై నిర్గుణం గుణభోక్తృచ పరమాత్మ చైతన్యము సర్వ ఇంద్రియ గుణ ఆభాసం అంటే ఇంద్రియ వ్యాపారములనంది ప్రకాశింపజేసేది ఆభాసతే ఇంద్రియ వ్యాపారములన ప్రకాశింపజేస్తుంది కన్ను చూడడానికి ఆ ఆత్మచైతన్యమే హేతువు చెవినడానికి ఆత్మ చైతన్యమే హేతువు ఆ విధంగా ఇంద్రియ వ్యాపారములనన్నింటినీ ప్రకాశింపజేసేది ఆ చైతన్యమే ఇది ఎలాగంటే కెరటములన్నీ సముద్రములందే ఉంటాయి కెరటములన్నీ కూడా అదేవిధంగా జగత్తులో ఉండే పదార్థములన్నీ కూడా పదార్థ అన్నీ కూడా ఆ చైతన్య సముద్రము నుండి మనుగడను సాగిస్తూ ఉంటాయి ఇంటికి కలిగి ఉంటాయి పదార్థములు అంటే ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ ఇప్పుడు మీరు మెంటల్ అంటే ఇమోషన్స్ ఉన్నాయనుకోండి ఏదో సుఖము దుఃఖము ఇచ్చే అది ఇమోషన్స్ ఉన్నాయనుకోండి వాటన్నిటికీ అధిష్టానం ఏది అచైతన్యమే ఎరుక ఎరుక ఉంటే కదా సుఖమన్నా ఎరుకయ్యే ఎరుక ఎందు ఉంటుంది దుఃఖమన్నా ఎరుకయ్యే ఉంటుంది ఎరుక లేకపోతే సుఖం ఉండదు దుఃఖం సో ఆ మెంటల్ థింగ్స్ అంటే ఇమోషన్స్ ఇంటలెక్షన్స్ అంటే మీకు వచ్చిన పాండిత్యము విద్య కూడా ఆ చైతన్యములందే ఉంటాయి అది మెంటల్నే కాదు ఫిజికల్ సోకాల్డ్ ఫిజికల్ ఆల్సో బికాజ్ వాట్ యు కాల్ ఫిజికల్ అది కూడా సెన్సేషన్స్ కంటే అతీతంగా ఫిజికల్ ఏమీ ఉండదు ఇప్పుడు రూపము ఉందనుకోండి రూపము అంటే అది ఫిజికల్లాగా అనిపిస్తుంది కానీ రూపజ్ఞానం కంటే భిన్నంగా రూపము ఉండదు శబ్దజ్ఞానం కంటే భిన్నంగా శబ్దము ఉండదు కాబట్టి ద ఫిజికల్ థింగ్స్ అనేవి కూడా భౌతిక పదార్థములు కూడా చైతన్యము వీటిని కలిగి ఉంటాయి మనుగొనలు సాగిస్తూ ఉంటాయి ఇక మెంటల్ థింగ్స్ చైతన్యమునందు మించి ఉంటాయి అని వేరే చెప్పనేలా కాబట్టి ఇప్పుడు సినిమా సందర్భంలో సినిమా అనేది చూశారనుకోండి అక్కడ ఆ సినిమా దృశ్యములనన్నింటినీ ప్రకాశింపజేసే ప్రకాశమా లేక దృశ్యములా ఏది ముఖ్యము అంటే వాస్తవంలో సినిమా చూసేవాడికి దృశ్యములే ముఖ్యం సినిమా చూసేవాడికి ప్రకాశం తోటి పెద్ద శ్రద్ధ ఉండదు వాడికి వాడి ఫోకస్ ఉండదు వాడి ఫోకస్ అంతా దృశ్యముల ఉంటుంది అదే మరి సంసారం మనం సంసారంలో కూడా ఫిజికల్ అండ్ మెంటల్ థింగ్స్ భౌతిక పదార్థములు మానసికములైన తలంపులు వాటికే ప్రాముఖ్యం ఇస్తున్నాం తప్ప వీటిని అన్నింటినీ ప్రకాశంపజేసే చైతన్యాన్ని మనం పక్కన పెట్టేటువంటి పొరపాటు చేస్తూ ఉంటాం వాస్తవానికి ఈ భౌతిక పదార్థములు మానసికములైన తలంపులు అన్నీ కూడా ఆత్మచైతన్యములందే మనుగలను కలిగి ఉంటాయి సర్వేంద్రియ గుణాభాసం సో కాబట్టి మనం ఏం చేయాలంటే తెలివితే ఎలా ఉంటాయంటే ఈ ఇంద్రియ వ్యాపారముల ద్వారా అనుభవానికి వచ్చేటువంటి ఈ ఘటనలు లేక దాన్ని ఇంకా సరళంగా చెప్పాలంటే ఇంద్రియానుభవములు ఏవైతే ఉంటాయో సో ఇంద్రియానుభవములు ఏ రూపంగా ఉంటాయి కన్ను అయితే రూపజ్ఞానము చెవైతే శబ్దజ్ఞానము ఇత్యాది మనస్సు అయితే సుఖ దుఃఖ రూపంగా ఉంటుంది బుద్ధైతే విజ్ఞానము కర్తృత్వము ఇత్యాది రూపంగా ఉంటుంది ఇంద్రియ వ్యాపారాలు అంటే ఈ ఇంద్రియ వ్యాపారములకు ప్రాముఖ్యముని చూట ప్ర మానివేసి ఇంద్రియ వ్యాపారములకు ప్రముఖ స్థానమునివ్వకుండా వీటిని అన్నింటినీ ప్రకాశింపజేస్తూ ఉండేటువంటి చైతన్యమునకు ప్రముఖ స్థానాన్ని ఇవ్వడం మనం అభ్యాసం చేయాల్సి ఉంటుంది నిజనే మీరు దాన్ని నేను మీకు ప్రాక్టికల్గా చెప్తూ చూడండి మీరు తెలివిగా ఉన్నారా ఆలోచిస్తూ ఉన్నారా రెండింటికి తేడా ఉంది బి ఎవర్ఫుల్ అండ్ బి థింకింగ్ రెండింటికి తేడా ఉంది థింకింగ్ అలా ఆలోచనల మీద ఆలోచనలు చేస్తూ ఆ చైతన్యం ఆ ఎరుక మీకు అది కప్పుబడిపోతుంది ఆలోచనల ప్రవాహం చేత అలా కాకుండా మీరు ఆ ఎరుకలో ఉన్నట్లయితే మీరు ఎరుకలో ఉన్నారా ఆలోచిస్తూ ఉన్నారా చూసుకోవాలి ఆలోచిస్తూ ఉన్నారా అది ఉండాలి ఎరుకలో ఉంటూ ఉంటే మీ బి అవే బీ అవే అలా ఎరుకలో ఉండండి అలా ఉంచే సంకల్పాలు తలంపుల ప్రవాహంలో ఉండవద్దు బి అవే అలా ఎరుకలో ఉన్నట్లయితే ఆ చైతన్యము యొక్క లోతు మీకు అనుభవానికి వస్తుంది డెప్త్ ఆ దీపన్ అవి లోతు అనుభవానికి వస్తుంది అప్పుడు మీకు ఐదు జ్ఞానేంద్రియములు మనోబుద్ధి అహంకార చిత్తములనే నాలుగు వ్యాపారములు నాలుగు కూడా అంతరింద్రియ వ్యాపారములే తర్వాత శబ్దస్పర్శ రూపరసంధములనే పంచ సూక్ష్మభూతములు ఇవన్నీ కూడా కేవలము ఆ ఎదుక ఏ కలిగి ఉన్నది కెరటములలా అయితే సముద్రములందు ఉన్నదో ఆ విధంగా ఈ వ్యాపారములన్నీ కూడా ఆ ఎరుక ఉన్నది అని మీకు తెలుస్తూ అది మీకు అనుకూలాలకు వస్తుంది ఆ సర్వేంద్రియ గుణాభాసం ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము నేను అంటే రిక్యాప్ కొద్దిగా మీకు గుర్తు చేసుకున్నాను కాబట్టి ఇంద్రియ వ్యాపారములను పరమాత్మ చైతన్యమే సపోర్ట్ చేస్తూ ఉంటుంది నిలబెడుతూ ఉంటుంది సో ఆ విషయం అయితే పరమాత్మ చైతన్యం ఇంద్రియ వ్యాపారములనన్నిటినీ సపోర్ట్ చేసుకోండి కాబట్టి ఇంద్రియ వ్యాపారములన్నీ కూడా పరమాత్మయులు ఇంద్రియములు వాటి వ్యాపారములు అని అనుకోరా సర్వేదిగా విభజితం సో మీకు ఇది ఎలా మీరు గమనించండి సుగలం ఒక షుగర్ క్రిస్టర్ తీసుకోండి పంచదార స్ఫటిక స్ఫటికము తీసుకోండి అది షేప్ ఎలా ఉంటుంది ఏదో క్యూబ్ క్యూబ్ షేపు క్యూబ్లో ఇస్తారు కదా వాళ్ళు టీ టీ ఇచ్చేప్పుడు క్యూబ్ పెడతారు ఆ క్యూబ్ వేసుకొని కలుపుకోవచ్చు క్యూబ్ షేప్ ఉంటుంది ఇప్పుడు దాంట్లో స్వీట్నెస్ తీయదనం ఉన్నది క్యూబ్ షేపు ఉన్నది అవునా రెండు ఉన్నాయి దాని క్యూబ్ అనే పేరు క్యూబ్ షేపు తీయదనము ఉన్నాయి ఇప్పుడు మీరు చెప్పండి తీయదనము క్యూబ్ షేపు నందు తియ్యదనము ఉన్నదా లేక తీయదనము నందు క్యూబ్ షేపు ఉన్నదా అది ఆలోచిస్తే క్యూబ్ షేపులో తీయదనము ఉన్నదే కానీ తీయదనము నందు క్యూబ్ షేపు తెలిసిందండి ఆ క్యూబ్ అక్కడ పెట్టినప్పుడు దాంట్లో క్యూబులో పైన కింద మధ్యలో ఎటుపక్క అటుపక్క ఎటు చూసినా తీయదనమే ఉన్నది కానీ తీయదనమునకు క్యూబు షేబ్ ఉన్నదా కాబట్టి మీరు ఏమని చెప్పొచ్చు క్యూబు నందు తీయదనము ఉండను తీయదనము క్యూబ్ లేదు అని చెప్పొచ్చా సర్వేంద్రియ గుణావాసం సర్వేంద్రియ వివరీపూ కాబట్టి ఇంద్రియముల ఇంద్రియముల ఎందు చైతన్య ప్రకాశమే ఉన్నప్పటికీ చైతన్య ప్రకాశములకు ఇంద్రియములు లేవు సూర్యుడు కళ్ళకు అధిష్ఠాన దేవత అన్నప్పటికీ సూర్యులు కళ్ళు అని మాటవలసంట వాస్తవంలో సూర్యుని ఎందు సూర్యుడికి ఏమో కొన్ని కళ్ళు పెట్టుకుని చూస్తూ ఉంటున్నాడు అని అనుకోరా అలా అనుకోకూడదు ఇప్పుడు మీరు గమనించండి పేరు నామము రూపము సంబంధము సంబంధము అవుతూ ఉంటుంది నామము రూపము సంబంధము నామరూపాలకి సంబంధం ఉంటుంది ఇప్పుడు ద్రష్ట దృశ్యము వాటి మధ్యనో సంబంధం ఉంటుంది ద్రష్టృదృశ్య సంబంధము ఉంటుంది కారణము కార్యము వాటి మధ్యన కారణ కార్య సంబంధం ఉంటుంది ప్రతిదానికి సంబంధాలు ఉంటాయి అలాగే తండ్రి కొడుకు అనే సంబంధం ఎలాగా ఉన్నాయి ఓ నామము రూపము సంబంధము క్రియ అది చేసే పని తర్వాత పరిచ్ఛిన్నత అంటే సర్వం నుండి విడిబడి ఉండు ఐదు లక్షణాలు ఐదు లక్షణాలు సో నామరూపములు సంబంధము పరస్పర సంబంధము తర్వాత క్రియా లేక వ్యాపారము నాలుగవది ఐదవది పరిచ్ఛిన్నత అంటే ఇతరము నుండి విడిబడి ఉంది ఈ ఐదు ఈ ఐదు ఒక షేప్కి ఒక ఆకృతికి చెంది ఉంటాయి ఈ ఐదు కూడా ఆకృతికి చెంది ఉంటాయి ఏ ఆకృతి మీరు ఈ ఐదు ఉంటాయి కానీ సో ఆకృతి ఎందు ప్రకటన ఉండే తత్వానికి ఈ ఐదు కూడా ఉండదు ఇప్పుడు ఆభరణం తీసుకోండి దానికి ఒక పేరు ఉంటుంది ఓ రూపం ఉంటుంది దానికి ఒక సంబంధం దేహంతో ఒక సంబంధం ఉంటుంది దేహావయవంతో ఒక సంబంధం ఉంటుంది మెడలో పెట్టుకునేది చెవికి పెట్టుకునేది ఇత్యాది దేహావయవంతో ఓ సంబంధం ఉంటుంది అది చేసే ఒక పని ఉంటుంది అది అలంకరిస్తూ ఉంటుంది మెడకి నెక్లెస్ మెడను అలంకరించును అది అని అనుకుంటున్నాం అది నిజంగా అలంకరిస్తున్నాం మా నిందో పోతుంది అందుక వ్యాపారాలు ఒకటి చేస్తోంది కదా ఓ పని ఒకటి చేస్తోంది కదా అది ఏ పని చేయకపోతే ఈ కొనుక్కునే వాళ్ళందరూ వెనివాళ్ళ అని నన్ను మీరు పర్సనల్గా అయితే ఎవరు వెనివాళ్ళనే చెప్తాను కానీ ప్రస్తున్నాయి అలా కాబట్టి ఒక వ్యాపారం చేస్తుంది తర్వాత దానికి ఒక పరిచ్ఛిన్నత గలం అది ఒక మెడక అలంకారం అయితే ముక్కు కాదు ముక్కులు అయితే చెవి కాదు అని పరిచ్ఛిన్నత విడివడి ఉంటుంది ఇన్ని ఉంటాయి దేనికి ఆభరణాలి బంగారానికి ఇవి ఉన్నాయి అది దాన్ని కొట్టుకోవాలి సర్వేంద్రియ వివర్జితం సో అదేవిధంగా కానీ శాంతిపడి వాళ్ళు వ్యామోహితులు ఏమనుకుంటారంటే ఇవన్నీ కూడా పరమాత్మకి పరబ్రహ్మ చైతన్యానికి ఈ లక్షణాలన్నీ ఉన్నాయి పరమాత్మకు రూపము నామము ఒక వ్యాపారము ఒక సంబంధము ఒక పరిచ్ఛిన్నత ఇవన్నీ కూడా దేవునికి ఉన్నాయి దేవుడు వైకుంఠంలో ఉన్నాడు అంటే పరిచ్ఛిన్నత పెట్టారా లేదా లేదు అందుకో నామము రూపము అన్ని సంబంధం అంటే ఆయన కూడా పెళ్ళాడు లేదు కొడుకులు ఉన్నారు కూతురు ఉన్నారని ఇలా మొదలుపెడితేనే మీరు అదంతా కూడా ఉపాసన కోసం చెప్పారు అలా ఒక ప్రతీకాగా చెప్పారని అంటే పర్వాలేదు కానీ లేకపోతే సమస్యలు వస్తాయి భాగవతంలో ఆఖతో పన్నెండో స్కంధంలో పదకొండో అధ్యాయం ఇంకా అయిపోవచ్చింది పదకొండో అధ్యాయం అంటే ఇంకొక పదకొండు అధ్యాయం ఇంకేమి లేదు అయిపోయింది భాగవతం పన్నెండో అధ్యాయం విషయ సూచి మనకి ఇండెక్స్ అధ్యాయం అధ్యాయం ఇండెక్సే పదమూడు ఏవో స్తోత్రాలు అం ముగిస్తున్నామని ఏవో ప్రార్థనలు చేసి ముగిస్తున్నాం భాగవతంలో స్ట్రిక్ట్గా చెప్పాలంటే ఆఖరి చేస్తారు పదకొండో అధ్యాయం ఇది పద్వాదశ స్కంఠ ఆ పదకొండో అధ్యాయం యొక్క టాపిక్ ఏమిటో తెలిసిన పరమాత్మ యొక్క ప్రతీకలు ఏ వేటికి ప్రతీకలు ఆయన ధరించే ఆభరణములు వేటికి ప్రతీక ఆయన చేతులు వేటికి ప్రతీక కాళ్ళు అంగ ఉపాంగ ఆ అలంకార ఉపచారముల ప్రతీకలు ఆయన అంగము తలంటే ఏమిటి ద్విలోకము పాదములు అంటే ఏమిటి పృథివీలోకము అంగములు ఉపాంగములు సో ఇంకా అలా ప్రతీకలవన్నీ చెవులంటే ఏమిటి ముక్కంటే ఏమిటి అని ప్రతీకలు తర్వాత కౌసుభ మాణిక్యం అంటే ఏమిటి ఆత్మ చైతన్య జ్యోతి అందు కౌసుక మాణిక్యం మకర కుండలములు చెవికి మకర కుండలములు అంటే ఏమిటి సాంఖ్యము యోగము సాంఖ్యం అంటే వివేక జ్ఞానము యోగము అంటే ధ్యానము చేయుట ఇది అండ్ ప్రాక్టీస్ ఇవి మకర ఇది కౌస్లభ అంటే ఆత్మజ్యోతియే కౌస్భ మెడలో వనమాల ఇంత పొడుగు మాల అది మాయాశక్తి అని ఈ రకంగా అంగ ఆభరణ ఉపచారములు అని గుర్తున్నారు ఆభరణములు ఆభరణాలకి ప్రతీకం ఈ చెప్పరుగా మకర కొండలములని శంఖము అనగానే ఓంకారము ఇటు ఈ రకంగా అన్ని అంటే భాగవతంలో ఎన్ని కథలు చెప్పి చెప్పి చెప్పి సరే నాయన ఈ కథల యొక్క సారములను నువ్వు అర్థం చేసుకోవాలని చెప్పడం కోసం అలా చెప్పారు అలాగా కాబట్టి ఈ ఈ ధ్యాని పడకూడదు పరమాత్మ నుండి ఉన్నాయి మనం ధ్యాని పడరాదు ఇదంతా డీక్యాప్ నేను కవర్ చేశా ఇదంతా కూడా అయినా దాని మీద ఒక చిన్న శంఖ ఒకటి లేవతీసారు శంకర్ ఏమనంటే అపానిపాదో జవనోగ్రహీత పశ్చక్షు స శృణోత్సకర్ణ సో ఆ అని ఉంది కదా మంత్రము ఆయనకి చేతులు కాళ్ళు లేని మాట కానీ వేగంగా పరిగెత్తుతున్నాడు పట్టుకుంటున్నాడు చేతులు చూపు కళ్ళు లేవు కానీ చూసుకున్నాడు చెవులు లేవు కానీ విడుకున్నాడు అని ఉంది కదా మరి ఇంద్రియములు లేకున్నా ఇంద్రియ వ్యాపారములు ఉన్నట్లు ఉన్నదే అని ఒక శంక లేవదీసి కాదు ఇంద్రియ వ్యాపారం ఉన్నట్టు కదే అది ఇంద్రియం ఆయన ఎందు వ్యాపారం ఉన్నది అని అభిప్రాయం కాదు ఇంద్రియములు లేవు కానీ వ్యాపారములు అన్నీ కళ్ళు లేవు కానీ చూపు అని కాదు అభిప్రాయం ఆ మంత్రానికి అభిప్రాయం అది కాదు మరి ఏమిటి ఆ మంత్రానికి అభిప్రాయము అంటే ఎలక్ట్రిసిటీ ఎలా అయితే ఇది కూడా నేను చెప్తూ వస్తుంది ఎలక్ట్రిసిటీ ఎలా అయితే ఒక పరికరంలో ప్రవేశించినప్పుడు ఫ్యాన్లో ప్రవేశించిందనుకోండి ఆ ఫ్యాన్ యొక్క వ్యాపారమునకు అనుగుణమైన శక్తిగా మారిపోతుంది ఫ్యాను వ్యాపార యొక్క జర అనుగుణమైన శక్తిగా ఆ ఎలక్ట్రిసిటీ మారిపోతుంది థియేటర్లో ప్రవేశించింది అనుకోండి ఏడి చేయుట అనే వ్యాపారమునకు అనుగుణమైన శక్తిగా మారిపోతుంది కూలర్లో ప్రవేశించి చల్లబరుదుటకు అనుకూలమైన శక్తిగా మారిపోతుంది అలాగంటే పలు రకములుగా ప్రకటమయ్యే సామర్థ్యం ఆ ఎలక్ట్రిసిటీకి ఉన్నది అదేవిధంగా ఆత్మచైతన్యం ఆ పరమాత్మ చైతన్యము దానికి కళ్ళు లేవు కానీ కళ్ళల్లో కళ్ళు చేసినంత పని అదే చేస్తోంది కళ్ళు చేసే పనంతా అదే చేసుకోండి చెవులలోకి వచ్చేప్పటికి పరమాత్మ చైతన్యము రూపజ్ఞానం అవదు శబ్దజ్ఞానమే అవుతుంది కళ్ళల్లో రూపజ్ఞానమే అవుతుంది ఆ చైతన్యం ఏదైనా జ్ఞానమే కానీ కళ్ళలోకి వచ్చేప్పటికీ ఏదైనా జ్ఞానమే కదా అని శబ్దజ్ఞానం అంది చెవుల్లోకి ఏదైనా జ్ఞానమే కదా అని రూపజ్ఞానం అవదల్లాగా చెవుల్లో శబ్దజ్ఞానమే కళ్ళల్లో రూపజ్ఞానమే ఆ విధంగా ఆయా ఇంద్రియములలో ప్రకటమవుతూ ఆ ఇంద్రియ వ్యాపారమునకు అనురూపముగా మలచుతనము తాను మలచుకునే శక్తి ఆత్మ చైతన్యం ఎందుకు కలదు అను చూచించుట కొరకై ఆ మంత్రము ఆ విధంగా అని శంకరుడు సో సర్వేంద్రియ ఉపాధి గుణ ఆనుగుణ్య భజన శక్తిమత్ అని ఆ విధంగా చెప్పారు ఈ వాక్యం ఎలాంటిదంటే దానికి దృష్టాంతంగా చెప్పారు అపాని పాద యవనోగ్రహీత వాక్యము చేతులు కాళ్ళు లేవు ఆత్మకు కానీ వేగంగా పరిగెడుతుంది గట్టిగా పట్టుకుంటుంది అనే వాక్యం ఎటువంటిదంటే అంధో మణిమ వింద అనే వాక్యము వంటిది అని చెప్పి ఇక్కడ అన్యాయం ఈ వేదాంతం ఎలాగంటే ఎప్పటికప్పుడు పొరగడుపు అని సానుతో ఒకటి నిన్న చెప్పింది ఈవేళ కొత్త ఈవేళ చెప్పింది రేపు పొద్దున్న కొత్త అలాంటిది వారం రోజులు తిరుగుతాం ఆ పిందాన్ని అందరినీ మిమ్మల్ని అందరినీ ఒకసారి మళ్ళీ నా వైపు తిప్పుకోవాలంటే ఇది కొంత కృషి చేయటం అవసరం అనిపించి నేను ఈ పని చేసి ఇప్పుడు మీరు అందరూ దారిలోకి వచ్చారు కదా మొత్తం లైన్లో పడ్డారు కదా మంచిది అంధో మణిమవింద్యాది మంత్రావతే మంత్రస్య అర్థ ఆయన వివరంగా చెప్పలేదు అపాని పాదో జమనో గ్రహీత ఎలా చెప్పుకోవాలంటే అంధోమణి మోవిందత్ అనే మంత్రానికి అర్థం మీరు చెప్పుకున్నట్టుగానే చెప్పుకోవాలంటే వినేశారు తెలుగు పుస్తకంలో ఉండే ఎలా చెప్పుకోవాలి ఆ మంత్రం ఏంటంటే వృద్ధివాడు మణిని పొందెను విద లాభే పొందడం అంటే చూసుట మణిని చూశాడు వుడ్డమన్నా పొందడం అన్నా ఒకటి రోడ్డు మీద వెళ్తుంటే నాకు పది రూపాయల కాగితం పది రూపాయల కాగితం కనపడదా కాగితం రూపాయి కాసు రూపాయి కాసు అంట రూపాయి కనబడింది రూపాయి కాసు దొరికింది అంటాడు అంటే అర్థమంటుందా కనబడింది అని కదా ఉండమే పొందడం అనగా చూపిదా వృద్ధి వాడు మణిని చూచము అని అర్థం అభిందత అంటే మణిని చూచను వృద్ధి వాడు ఎలాగొస్తుంది చేతులు లేనివాడు పట్టుకున్నట్టు అనేది అన్నట్టుగా ఉందిగా మంత్రం చేతులు లేని ఆత్మ పరమాత్మ పట్టుకున్నది కాళ్ళు లేని పరమాత్మ పరిగెత్తింది అనే మంత్రము గురుడివాడు మణిని చించను అన్నట్టుగా లేడు అలాగే ఉంది మరి అక్కడ మంత్రానికి అర్థం ఎలా చెప్పారు ఎలా చెప్పారంటే స్వప్నంలో మనస్సుతో చించను అని చెప్పారు అంధుడు కానీ ఆయన అందుడికి కూడా కలొస్తుంది ఈ మాట సెంటర్లు ఎక్కడో చూడని చెప్పారు అందుడికి కూడా కల వస్తుంది అందుడికి కళ ఎలా వస్తుందంటే చూడండి మధ్యలో ఏదో గలకోమాయో ఏదో వచ్చా అంధుడే అయ్యాడు కనబడ్డం మానేసి కనబడ్డం మానేస్తే అప్పుడు ఇంతకుముందు చూసినవన్నీ కళలో ఆయన మళ్ళీ చూసుకోవచ్చు ఆ విధంగా ఆయన జాగ్రత్త వ్యవస్థలో అంధుడే అయినప్పటికీ చక్కగా మణిని చూచినాడు అంటే అక్కడ మనస్సుతో ఆ మనస్సు చేత కల్పితమైన నేత్రంతో మనస్సుతో మనస్కల్పితమైన కన్నుతో చూసేడు అని అర్థం అలా చెప్పాలి దాన్ని అదేవిధంగా ఆత్మచైతన్యము చేతులు లేనిదైనప్పటికీ చేతులలో ప్రవేశించి చేతుల వ్యాపారానికి అనుగుణంగా తను ప్రకటమవుతూ చేతులు చేసే పని చేస్తుందా అన్నట్లు వాస్తవంలో ఆత్మస్వరూపమునందు చేతులూపాలు మొదలైన ఇంద్రియములు మాత్రమే కాక వాటి వ్యాపారములు కూడా యథార్థంగా ఆత్మస్వరూపము లేదు ఓకే సో ఇది అలాగే ఇంత పెద్ద కష్టమేం లేదు సినిమాలు బోల్డ్ సినిమాలు వస్తాయి పోతాయి ఆ దృశ్యమునేవి కూడా ఆ ప్రాజెక్టర్ లైట్ యొక్క ప్రకాశము లేదు ఆ దృశ్యములన్నీ ఆ ప్రకాశంలో ఉంటాయా ఇప్పుడు సపోజ్ పాత సిని సినిమా ఏదో సినిమా వచ్చి వెళ్ళిపోయింది ఇంకా అవి అలాగా ఇంగు గోడ మూత కట్టిన గుండెకి ఇంగు వాసులు ఉన్నట్టుగా ఆ ప్రాజెక్ట్ ప్రకాశంలో ఇంకా ఆ పాత దృశ్యాలు ఇంకా అలాగా లింగర్ అవుతున్నాయనుకోండి అప్పుడు మీరు సినిమా కొత్త సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు ఈ సినిమాలో హీరోతో పాటుగా పాత సినిమాలో హీరో కూడా ఏదో కొంచెం అప్పుడప్పుడు లీలగా కనపడుతున్నట్టుగా ఉందనుకోండి అప్పుడు ఎలా ఉంటుంది ఆ సినిమా అలా ఏదైనా అవుతుందా అలా మన కన్ను కూడా అంతే చూపు కూడా అసంగంగా ఉంటుంది చూపు కూడా అసంగమే ఇప్పుడు ఐదు చూసింది ఇంకా అక్కడే లింగరవుతోంది అనుకోండి అలల్లో రెతీనా మీద ఇంకా అలా అనుకోండి అప్పుడు ఇప్పుడు కొత్తగా చూసిన ఐదు నిమిషాల క్రితం చూసింది కలిసి అలా ఎక్కడ ఉంటుందా ఐదు నిమిషాల క్రితం కారు చూశాను ఇప్పుడు బర్రేను చూస్తున్నాను ఈ బర్రె మీద ఆ కాదు ఆ కాదు మీద ఈ బర్రెలు కనపడ్డాయనుకోండి అప్పుడే ఎలా ఉంటుంది అలా ఉండదు అంటే అర్థం ఏంటి చూపు భద్రను ప్రకాశింపజేసినా బర్రె బర్రె చూపు ఎందు ఉండదు చూపు కారును ప్రకాశింపజేసినా కాదు చూపుయందు ఉండదు అదే విధంగా ఆత్మచైతన్యము సకల ఇంద్రియ వ్యాపారములను ప్రకాశింపజేస్తూ ఉన్నప్పటికీ ఆత్మచైతన్యముల ఇంద్రియ వ్యాపారము అనేవి అక్కడికి ఆ వ్యవస్థ ఓకే ఇక ఆ పరమాత్మ అసక్తం అది దేనికి అతుక్కోదు అతుక్కో శక్తి అంటే అతుక్కోవడం తెలుగు అతుక్కోవడం అంటారు ఆ పదం దేనికి అతుక్కోదు అలాగా అంతకుండా ఉండిపోతుంది ముత్తదు అంతదు ముతదు అతుక్కోనదు నేను చాలా పదాలు వాడాను మీకు ఐడియా వచ్చేసింది కదా సో ఈ డజన్ గెట్ అటాచ్ ఏదైనా ఇంగ్లీష్లో చెప్పాలంటే దేనికి అటాచ్ అవ్వదు ఆత్మ చైతన్య స్వరూపం అట్టిది సో దేవితోటి అది అటాచ్ అవ్వదు ఈ ఆత్మ చైతన్యం ఎటువంటిది అంటే ఇంతకుముందు మనం చూసినట్టున్నాము ఇప్పుడు ఆకాశములకు మేఘములతో సంఘము ఉండదు మేఘాలు ఎక్కడ ఉంటాయి ఆకాశముందే ఉంటాయి కానీ ఆకాశములకు మేఘములకు మధ్యన సంఘము ఉండదు వర్షం కురిస్తే వాయువులో నీటి తేమ శాతం పెరుగుతుంది హ్యూమిడిటీ పెరుగుతుంది వాయువులో తర్వాత నిప్పు అయితే ఆరిపోతుంది పెరుగుతాయి ఆ నీళ్లు ఈ నీళ్లు కలిసి వాల్్యూ పెరుగుతుంది నేల అయితే బురదవుతుంది ఆకాశానికి ఏమవుతుంది వర్షం కురిస్తే ఏమీ అవుతుంది కానీ వర్షం ఆకాశమునందే ఉంటుంది వర్షం కానీ ఆకాశము వర్షమును నిలబెడుతూ ఉంటుంది వర్షమునకు అవకాశాన్ని ఇచ్చేది ఆకాశమే కానీ ఆకాశమునకు తడి అగుట అనేది ఉన్నది అది అసక్తం కాబట్టి ప్రకాశము ఇప్పుడు ప్రకాశం తీసుకోండి ఈ ప్రకాశంలో మంచి అందమైనవన్నీ ప్రకాశించేయనుకోండి ఏమన్నా ఓపెన్ అందం ఆ ప్రకాశానికి రాదు ప్రకాశంలో చాలా ఏహ్యములైన వస్తువులు ప్రకాశం చేయనుకోండి చాలా ఏహ్య భావాన్ని కల్పించేవన్నీ ఆ ప్రకాశంలో ప్రకాశించాయనుకోండి కొంత ఏహ్య భావము ఆ యవగింపు వెళ్ళి ఆ ప్రకాశానికి అతుక్కుంటుందా అతుక్కో ప్రకాశంలో భగవద్గీత చదివారు అనుకోండి ప్రకాశానికి ఏమైనా ఒకసంత పుణ్యం వస్తుందా రాదు ప్రకాశంలో మీరు తప్పు పని చేశారనుకోండి భగవద్గీత ప్రకాశానికి పాపం వస్తుందా కాదు ఆ ప్రకాశము ఆకాశము ప్రకాశము అదే అదే ఆత్మచైతన్య బాహ్యమున నుండే భౌతికమైన ఆకాశమునకు భౌతికమైన ప్రకాశమునకు అసక్త అంటే అనాసక్తి ఆసక్తి లేకుందుట దేనికే అతుక్కొనకుందుట అనే లక్షణము అసంగత అసంగత అసంగత అనే లక్షణము ఈ భౌతికములైన వాటికే ఉండగా అది అసూక్ష్మత్వం అలా ఉంటుంది ఆకాశము సూక్ష్మము ఎందువల్ల సూక్ష్మము దేనితోటి దానికి సంఘము ఉండదు కనుక నిజానికి కూడా ఆకాశమునందే ఉంటుంది కానీ ఎన్ని ఉన్నా అన్ని ఆకాశమునందే ఉంటాయి కానీ ఆకాశమును ఏవి కూడా స్పృశించను కూడా స్పృశించను ఆకాశము అసంగంగా ఉండిపోతుంది అదేవిధంగా ఆ ఎరుక మీ ఉన్న ఎరుక మీరు ఒక్కసారి చూసుకోండి మీరు మనస్సుతో తాదాత్మ్యం అయితే ఓసారి సుఖం ఓసారి దుఃఖం సుఖం వచ్చినప్పుడు నేను సుఖిని దుఃఖం వచ్చినప్పుడు నేను దుఃఖిని అనే వ్యామోహం కలుగుతుంది మీరు మనస్సుతో కాకుండా తాదాత్మ్యాన్ని చెందకుండా మనస్సుని సాక్షిగా దర్శిస్తూ ఆ ఎరుక ఎరుక అనే పదం అవగతమైనదని తెలిసింది ఆ ఎరుక తెలివి అని అనబోయి ఎలివి ఇంకా బెటర్ అనిపించి ఎరుక అంటున్నారు ఎందుకంటే నేను తెలివి అంటే మీరు ఆ తెలివి అనే పదాన్ని తెలివి వచ్చింది తెలివితేటలు గలవాడు తెలివితేటలు లేనివాడు అని ఇలాంటి దారి పట్టిస్తారేమో అని నాకు భయం వేసి తెలివి అంటూనే ఎరుక అని కూడా అంటున్నా మీరు దాన్ని మిస్టేక్ చేయడానికి వీరు ఇంకా కాబట్టి ఆ ఎరుక ఎందు ఎటువంటి సంఘము అది అసంగముగా ఉంటుంది అసక్త ఆ ఎరుక బ్రహ్మ ఇప్పుడు బ్రహ్మ గురించి చెప్పవంటే నువ్వు ఆత్మ గురించి చెప్తున్నావు అంటే బ్రహ్మనుగా ఆత్మనా ఒకటే ఎరుక ఎందు ఎటువంటి సంఘము ఉండదు సో సూర్యుడు ప్రకాశింపజేసే నీటిని నీటిని ప్రకాశింపజేస్తాడు కానీ నీటి యొక్క తేమ సూర్య కాంతికి తగలదు అదే సర్వ ఇంద్రియ వ్యాపారములను తద్వారా సకల జగత్తును కూడా ఆత్మ చైతన్యం ప్రకాశింపజేస్తూనే ఉన్నా ఆత్మచైతన్యము ఉండును అసక్తం అంచేతనే ఇంకా ముందు అనుకున్నాం ఇవన్నీ కూడా పరమాత్మ సర్వకాలములను సర్వదేశములను సర్వ ప్రాణులను సర్వఘటనలను సర్వములైనటువంటి ఘటనలను వ్యాపించి ఉన్నప్పటికీ దేనితోటి పరమాత్మకు సంగము ఉండదు ఈ అసంగత ధర్మము అది ఆత్మస్వరూపం దాన్ని బాగా పట్టుకోవాలి ఇప్పుడు మన జీవితాన్ని మనం చూసుకుంటే మనం ఎన్ని సుఖాలనే అనుభవించాము అనుభవించినప్పుడు ఆ సుఖములన్నీ నేను నాది అని అనుకునే అనుభవించాము కానీ అవన్నీ ఏమయ్యాయి మనకిప్పుడు ఏమైనా ఒక పిసరంతైనా మిధులు ఉన్నాయా ఏది మిగిలి అంటే అర్థం ఏమిటి సుఖాన్ని అనుభవిస్తుండగా ఈ సుఖము నేను నాది అని అనిపించిందే కానీ లేదా అది తొలగిపోయేప్పటికీ దానికి మనకి సంగము లేదని అలాగే దుఃఖము ఎన్ని దుఃఖాలను అనుభవించాము అవి మిగిలి ఉన్నాయా మీరు గుర్తు చేసుకుని మళ్ళీ కొత్తగా అనుభవిస్తే అది వేరే సంగతి కానీ అనుభవించిన దుఃఖం అనుభవంతో పోయింది అవతల దాన్ని మళ్ళీ తమ్ముకుని మళ్ళీ పైకి తెచ్చుకుని ఇంకోసారి మీరు దుఃఖాన్ని అనుభవిస్తానంటే అది ఆ దుఃఖం కాదు ఇది మళ్ళీ కొత్తగా తెచ్చుకున్న దుఃఖం ఆ దుఃఖం అనేది అప్పుడే పోయింది ఇప్పుడు వచ్చిన ఈ దుఃఖము ఆత్మ అసంగము ఈ అసంగత అన్నది గొప్ప ధర్మం అది పురుషోహ్యయం అసంగోహ్యయం పురుష ఈ పరమాత్మ వ్యాసంగుడు ఆ విషయాన్ని చెప్తున్నారు అసక్తం అని ఉందిగా జస్మాత్ సర్వకరణవర్జితం జ్ఞేయం తస్మాత్ అసక్తం సర్వసంశ్లేషవర్జితం సో పరమాత్మ సకల ఇంద్రియముల నుండి విరహితమై ఉన్నది కనుక అనగా చె చెవి మొదలైన వ్యాపారము కానీ మొదలైన ఇంద్రియములేమీ కూడా పరమాత్మయందు లేవు ఏ వ్యాపారములు పరమాత్మయందు లేవు అని మనం తెలుసుకున్నాము గనుక ఆ కారణము వలన మనం ఖచ్చితంగా మనం ప్రకటించ డిక్లేర్ చేయవచ్చును ఏమని పరమాత్మ అసక్ అంటే సర్వసంశ్లేషవర్జితము దేంతో అతుక్కునేది కాదు సంశ్లేష అంటే అటుకోవడం అటుక్కునేది కాదు సో గ్లూ అంటారు చూడండి వంక అది పట్టుకుంటుంది అలాగే నూనె నూనె కొట్టుకుంటుంది మీరు ఫ్యాట్ తీయకుండా పెరుగునీ కనుక తయారు చేశారనుకోండి బాగా ఫ్యాట్ ఉన్నటువంటి పాలతోటి పెరుగు తయారు చేస్తే గడ్డ పెరుగు అంటారు ఆ పెరుగు వేసుకుని తినేస్తే భోజనము ఆ తర్వాత చే కొడుకున్నామంటే ఆ చేతి జిడ్డు మొదలదు అలాగంటే పెరుగు భోజనం చేస్తే శరీరం ఏం కొరగాకుండా అయిపోతుంది కొలెస్టిరాలు ఇవన్నీ కూడా సమస్యలన్నీ వచ్చేస్తాయి సో ఆ జిడ్డు అంటారు చూడండి ఆత్మస్వరూపములకు దేనితోటి జిడ్డు వలె పట్టుకునే లక్షణము లేదు సర్వసంశ్లేషవర్జితం అంటే రూపాలు కంటితో రూపములను ప్రకాశింపజేసిన రూపములు ఆత్మస్వరూపమును పట్టుకోలేవు జిడ్డు పట్టుకున్నట్లుగా శబ్దములు పట్టుకోలేవు ఏమీ పట్టుకోలేవు అది అసంగముగానే ఉంది జ్యేయం ధ్యేయం అంటే జ్యేయ బ్రహ్మ ఇప్పుడు మనం మాట్లాడుతున్నది జ్ఞేయము అంటే మానవుడై పుట్టినందుకు తప్పక తెలియదగిన పరమాత్మ అనర్థం జ్ఞేయం అంటే జ్ఞేయం ఎత్త ప్రవక్ష్యామే అని మనం చదువుతున్నాం కదా కాబట్టి ఆ పరమాత్మ సర్వకరణ వర్జితము అసక్తం అయితే ఇన్ని లక్షణాలు చెప్పారు మీరు ఏమని దానికి ఏ ఇంద్రియాలు లేవు ఇంద్రియ వ్యాపారములను వేటిని పరమాత్మ చేయటలేదు పరమాత్మకి దేనితోటి సంశ్లేషము లేదు అని చెప్తే అయితే ఈ సర్వ జగత్తుకి పరమాత్మకి ఏం సంబంధం లేదన్నమాట అని అనుకుంటారేమో అలా అనుకోద్దు ఇప్పుడు సినిమాలో ఉండే దృశ్యాలకి ప్రకాశానికి సంబంధం లేదు సినిమాలో శృంగార రసం ఉన్నా కరుణదశ ఉన్నా ఆ రసాలకి ప్రకాశంతో సంబంధమేం లేదు అయితే మరి ఇంత ప్రకాశానికి సినిమాకి కూడా సంబంధం లేదనుకున్నారు అలా అనుకోకూడదు ఈ సంబంధాలు ఏమి ప్రకాశానికి లేకున్నా ఈ సినిమానంతని నిలబెట్టేది ప్రకాశింపజేసేది ఆ ప్రకాశమే కాబట్టి అసక్తమే అయినప్పటికీ కూడా సర్వభృత్ సర్వమును నిలబెట్టేది భరించు కంటే పోషించుట నిలబెట్టుట అని అర్థం భ్రూ భరణే అనే కాదు భరించుట భ్రూ అన్న అర్థం భరణ దానికే అదే అర్థం దానికి అదే అర్థం ఇప్పుడు భూకి అర్థం అంటే ఆ భూనే తిప్పి వరల భూ నుంచి భరించుట భర్త అంటే భరించువాడు భరించుట అంటే మోయుట అంటే బరువు నచ్చుకు పెట్టుకుని ఒక రకంగా మీరు అంటే అనొచ్చు అక్కడ మౌలిక అంటే ఫిజికల్ గా మోస్తున్నాడు అది కాదు నిలబెట్టుక మనుగడను ఇచ్చుక అని అర్థం చెప్పాల్సి ఉంటుంది భరించుతా సో సర్వభృత సర్వమును నిలబెట్టేది పరమాత్మ ఇప్పుడు ఆకాశానికి కూడా మీరు సినిమాలో ఎన్ని దృశ్యములు ఉన్నాయో అవన్నిటినీ నిలబెట్టేది ఏది ప్రకాశము అదేవిధంగా ఆత్మచైత పరమాత్మయే సకల జగత్తును కూడా నిలబెడుతున్నాడు భాష్యకర్వృత ఈ పరమాత్మ ఈ విధంగా సర్వసంశ్లేషము లేని వాడే అయినప్పటికీ సర్వమును నిలబెట్టేది పరమాత్మయే సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనం ద్వైత పరిభాష ద్వైత భాషని ఉపయోగించి అద్వైత తత్వాన్ని బోధిస్తూ ఉంటాం ది లాంగ్వేజ్ ఆఫ్ గ్రువాలిటీ ఈస్ యూస్డ్ ఫర్ డిస్క్రైబింగ్ నాన్ గ్రువాలిటీ ఇక్కడ చూడండి సర్వేంద్రియ సర్వ అంటే లాంగ్వేజ్ ఆఫ్ గ్రువాలిటీ ఇంద్రియములు వాటి గుణములు వాటి ఇదంతా కూడా లాంగ్వేజ్ ఆఫ్ గ్యువాలిటీ బట్ అట్ ది సేమ్ టైం ది ఎయిమ్ ఈస్ నాట్ టు ప్రెసెంట్ ది గ్రువాలిటీ ది ఎయిస్ సర్వేంద్రియ వివర్జితం అది ఆ అద్వైతత్వాన్ని బోధించుకు ప్రయోజనం అలాగే సర్వభృత్ అని మళ్ళీ గుణహోక్ లాంగ్వేజ్ ఆఫ్ డ్యువాలిటీ కానీ బోధించబడే తత్వము మాత్రం ద్వైతం కాదు నిర్గుణం మళ్ళీ అద్వైతత్వాన్ని దీన్ని లాంగ్వేజ్ ఆఫ్ డ్యువాలిటీని ఉపయోగించి అపవాదన్యాయం చేత అంటే మీ న్గేషన్ అనే ప్రిన్సిపల్ని ఉపయోగించి అద్వైతత్వాన్ని పోషిస్తూ ఉంటారు దానికి చక్కటి దృష్టాంతం హిందీ వ్యాపారములన్నీ అధ్యారూపములే వాటి యొక్క అపవాదం అప్పు అధ్యారూప అపవాదం న్యాయం సో దాన్నే ఈ రకంగా లాంగ్వేజ్ ఆఫ్ యూరాలిటీ యూస్ టు డిస్క్రైబ్ ది నాన్ యూవల్ రియాలిటీ అని సో దీనికి ఒక దృష్టాంతం చక్కటి దృష్టాంతం జీరో అంటే ఏమిటి ఏ సున్నా అన్నారు ఏమీ లేకపోవడం కదా సున్నా కానీ సున్నాని సూచించటానికి సున్నా గురించి అదరవాడికి చెప్పాలనుకోండి సున్నా అని చెప్పాలనుకోండి మీరు అలా సున్నా ఏమీ లేదు కదా అని మాట్లాడుకుంటుంటే సున్నా చెప్పినట్టు అవుతుందా అవద్దు పుస్తకంలో పదిహేను లెక్కల ఎక్సర్సైజ్లు ఉంటాయి కదా దానికి సమాధానంలో ఆన్సర్స్ ఉంటాయి పదిహేను లెక్కకి ఆన్సర్స్ ఉన్నా అప్పుడు అక్కడ అక్కడ ఏమి ఖాళీగా వదిలేసేయడానికి అవుతుంది అప్పుడు తెలిసినట్టు అవుతుందా ఆన్సర్ సున్నా అంటే ఏమీ లేకపోవడం ఆన్సర్ కానీ అక్కడ ఏం చేస్తాడు ఆ సున్నా అని ఏం చేస్తాడు ఇలాగ ఒక రేఖతో సూచిస్తాడు రేఖతో ఉన్నదాని సూచిస్తారు కదా ఒకటి రెండు మూడు ఈ రేఖలన్నీ దేన్ని సూచిస్తున్నాయి ఉన్నవాటిని సూచిస్తున్నాయి ఉన్నవాటిని సూచించే రేఖను ఉపయోగించి లేని దానిని సూచించుతారు ఒకటి రెండు మూడు నాలుగు అనే సంఖ్యలను చెప్పేటువంటి భాషను ఉపయోగించి సున్నా ఏమీ లేని దానిని కూడా సంఖ్యలను చెప్పే భాషతో మీరు బోధించాల్సి ఉంటుంది సంఖ్యలను సూచించే రేఖలతో సున్నాను కూడా సూచించాల్సి అలాగే పూర్ణము అలా కూడా అంతే సున్నాకు అప్లై అయిందే వీళ్ళకి ఇన్ఫినిటీ కూడా అప్లై చేయాల్సి ఇన్ఫినిటీ కూడా ఇలాగేదో ఎనిమిదిని పడుకోబెడితే ఇన్ఫినిటీ అని అలాగేదో సూచనగా పెట్టుకోవాల్సి కాబట్టి లాంగ్వేజ్ ఆఫ్ గివాలిటీని ఉపయోగించి అద్వైతత్వాన్ని బోధించుతా అనే ఒక ప్రక్రియని మనం చాలా గొప్ప ప్రక్రియ ఇది దీన్ని తెలుసుకోవటానికి వేదాంత శాస్త్రంలో కొంత పరిణతి కలిగి ఉండాలి చెప్పేవాడు వినేవాడు కూడా పరిణితి ఏదో పురాణ కాలక్షేపం అనుకున్నాను కథాకాలక్షేపం కాదు సుమండే చాలా గభీరమైనటువంటి శాస్త్ర విచారము సర్వమును ఆ పరమాత్మతత్వమే నిలబెడు నిలబెట్టుతున్నది ఎలాగా హౌకన్ యూస్ ఏ దా సర్వమును పరమాత్మతత్వం ఎలా నిలబెడుతోంది ఆయన వ్యాఖ్యానిస్తున్నారు సదాస్పదం సర్వం సర్వత్ర సద్బుద్ధి అనుగమా ఇది దీన్ని బోధించడమే కష్టం ఇక్కడే ఉంటుంది పేచి అంతా కూడా ఈయన వేదాంత శాస్త్రంలో విషమఘట్టము అని వర్ణిస్తారు ఇంగ్లీష్లో కునుండ్రం అంటూ ఉంటారు ఏమిటంటే ఇప్పుడు కుండ కుండ టేబుల్ మైకు దీంతో బ్రహ్మ ఎక్కడుందని చెప్పండి దీంతో ఎందుకంటే సర్వమును భరిస్తున్నది బ్రహ్మే అంటున్నావు కదా నువ్వు సర్వపుృవ పరబ్రహ్మయే సర్వమును భరిస్తోంది నిలబెడుతోంది ఈ మైకుని పరబ్రహ్మ నిలబెట్టిందా ఎక్కడ నిలబెట్టిందో చూసి నాకు ఎలా నిలబెట్టిందా కేబుల్ని పరబ్రహ్మ ఎలా నిలబెట్టింది ఘటము ఘటం మేము శ్రీశాన శ్రీశాన కథ ఘటం అన్న అలవటం అంటే కొంచెం తృప్తిగా ఉంటుంది సో ఎందుకంటే వేదాంతులు వీళ్ళు పూర్వజన్మలో వీళ్ళు కుమ్మరి వాళ్ళు అందుకోసం ఇప్పుడు కూడా ఘటం ఘటపడుతూ ఉంటారు సో ఘటము కేబులు మైకు వీటిని పరమాత్మ ఎలా ఎలా భరిస్తున్నాడో అని మీరు చూడండి ఇది టేబు కన్ను కొంచెం పక్కన పెట్టండి ఇది ఇప్పుడు నేను చేతితో దీన్ని దర్శిస్తున్నా ఎలా దర్శించాను ఇలా ఇలా ఇలా ఉంది అని దర్శించా ఉంది అనే కదా దర్శిస్తా ఉంది టేబుల్ అని చెప్పాను ముందు ఏది ముందు ఉన్నదియా లేక ముందు టేబులా ఉంది ఉందిట ముందు ఉంగుట తర్వాత టేబుల్ ఇప్పుడు కన్నుతో మీకు అదృష్టం కన్నుతో కూడా ముందు ఉండుటయే తర్వాతే టేబుల్ కన్నుతో కూడా ఉంగుటయే టేబుల్ తర్వాతే వస్తుంది టేబుల్ బుద్ధి టేబుల్ సంస్కారం ఉన్నవాడే టేబుల్ ను చూస్తాడు టేబుల్ సంస్కారం లేని వాడు టేబుల్ని చూడలే చూడడం ఒకటికి టేబుల్ సంస్కారం లేదండి కానీ ముద్దు సంస్కారం ఉంది వాడు వుద్దే చూస్తాడు చక్కనే చూస్తాడు టేబుల్ని చూడడం వాడికి చెక్క సంస్కారం కూడా లేకపోతే చెక్కను కూడా చూడదు కాబట్టి చెక్క టేబుల్ ఇవన్నీ తర్వాత వస్తాయి నేను ముద్దుని చెక్క టేబుల్ని చూడకపోవచ్చు కానీ ఉంది అని మాత్రం చూసి చేర స్పర్శ జ్ఞానం చేత కూడా ఉంది ఏదైనా చప్పుడు వచ్చిందనుకోండి చప్పుడు వస్తే ఉంది అని తెలుసు ఆ చప్పుడిని బట్టి మనిషి ఉన్నాడా కారు చప్పుడా లేకపోతే సైకిల్ చప్పుడా అవన్నీ తర్వాత వస్తాయి కాబట్టి ముందు ఏమున్నది ఉంది తర్వాత ఏమిటి నామరూపాలు ఇప్పుడు మీరు ఆభరణాల షాపులోకి వెళ్ళారనుకోండి అక్కడ ఉన్నది ఏమిటి నామరూపాలు ఏమిటి అని చూసుకోండి మీరు ఉన్నది బంగారం ఆభరణములన్నీ నామరూపములు కాబట్టి నామరూపాత్మకమైన ఆభరణములన్నిటినీ నిలబెట్టేది బంగారం కనుక మీరు బంగార షాపులోకి వెళ్ళి ఆభరణాలు చూస్తున్నారు అంటే మీరు వ్యామోహితులై ఉన్నారు నామరూపముల వలలో చిక్కుకొని ఉన్నారు బంగార షాపులోకి వెళ్ళి బంగారాన్ని మాత్రమే చూస్తున్నారు అంటే మీరు తత్వవేత్తలై ఉన్నారు ఆత్మస్వరూపం ఆ తత్వం తెలుసుకుని ఉన్నారు బంగారం అనే తత్వం తెలుసుకొని ఉన్నారు